శోతం ఏసు ప్రభా దీవానికి దీనం అంతా సాయం కాచి కాపాడు నా దీమానికి సోతం కన్ను పాప కన్ను పాప వాళ్ళే కాపాడుతున్న మీ క్రిపలే చిన్న గుంపు జాపించండి పరిచయం ఆత్మ అభిషేకం నూతన అభిషేకం చేశండి నా దీమాన్ని మీరు ఆకడంత సమీపం ఉంది అలలియ నా ఆత్మ ద్వారా సిద్ధపరచండి నీ స్వరూపం నీ బుద్ధి అలలియ నీ పొలిగా మార్చండి నా దీమానికి శ్రోతం చేస్తే రాణి బిడ్డలు అలాగే అభిజ్ఞాన ప్రార్థన చేస్తుండే ప్రస్తుతాత్మకుమనిచ్చి మీ ఆత్మ ద్వారా నడిపించమని సైతాన్ని తెయ్యాలడగలు కాల్చి అందరు నడిపించమని ఆదివంతం మీరు మన ఇస్తున్న పరలోకము నా దేశము పరదేశి నేను మాయాలోకమేగా నేను పరలోకము నా దేశము పరదేశి నేను ఇలా నేను యాత్రి కూడాను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగిను ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగిను పరలోకము నా దేశము పరదేశినేని ఇలా మాయాలోకమేగా నేను యాత్రి దూతలు పాడు చుందూరు దీవరాత్ర పాడు పాడుచుందూరు దూతలు పాడుచుందూరు పరమందునా దీవరాత్ర మూలందు పాడుచుందూరు పావనుని చూచి నేను హర్షించును నిత్యము పావనుని చూచి నేను హర్షించును నిత్యము పరలోకము నా దేశము పరదశినెనిలా మాయాకమేగా నేను యాత్రి కూడాను పరలోకము నా దిశము పరదశినెనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను రక్షకుని చింతకు ఎప్పుడే గేదన్ వీక్షించేదని ఎప్పుడు నా దు ప్రియుని రక్షకుని చెంతకు ఎ ఎప్పుడే గ వీక్షించేదెప్పుడు నా దు ప్రియుని కాంక్షించేదానా మదిలో ఆయన చెంతానుండ కాంక్షించేదానా మదిలో ఆయన చెంతానుండ పరలోకము నా దేశము పరదశి నేనులా నేను యాత్రి అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదా ఆగుపడుచున్నది గమ్యస్థానము అద్దరికీ ఎప్పుడు నేను వెళ్ళేదా ఆగు గమ్యస్థానము అచ్చటనే చూచేదను పరిశుద్ధులన్ అచ్చటనే చూచేదను పరిశుద్ధులన్ పరలోకము నా దేశము పరదేశినేనిలా మాయలోకమేగా నేను యాత్రి కూడాను నిత్యానందముండును పరమందునాతి సమాధానముండున నిత్యానందముండును పరమందున నీతి సమాధానము నుండునచ్చట పొందేదను విశ్రాంతిని శ్రేమాలన్నీయుడి పొందేదను విశ్రాంతిని శ్రేమాలన్నీయుడి పరలోకము నా దేశము పరదేశినేనిలా మాయలోకమేగా నేను యాత్రి Paralokamu naadishamu Paradishininila mayalokamega Nenu yathri kudanu Nenu yathri kudanu Nenu yathri kudanu Hallelujah Jeevitamlo nela vundalani లో ఎంతో ఆసున్నది జీవితంలో నీలా ఉండాలని ఏసునాలో ఎంతో ఆసున్నది తీరు నానా కోరిక చేరితి ప్రభు పాదల చింత తీరు నానా కోరిక చేరితి ప్రభు పాదాల చింత జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆశున్నది పరిశుద్ధతలో ప్రార్థించుటలు ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలు ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతో నేను నీలాగే చేయాలని నీతో నేను అడవాలని చేసి నీతో నేను అడచి నీ ధరికి చేరాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ ధరికి చేరాలని తీరు నానా కోరిక చేరితి ప్రభు పాదాల చింత తీరు నానా కోరిక చేరితి ప్రభు పాదాల చింత జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆశున్నది కూర్చుండుటలు నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలు చుండుటలు నీలు చుండుటలు మాట్లాడుటలు ప్రేమించుటలు నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీచితం నెరవేర్చని నీలాగే బ్రతికి నిచిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని నీలాగే బ్రతికి నిచితం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరు నానా కోరికా చేరి ప్రభు పాదాల చింత తీరు నానా కోరికా ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని నాలో ఎంతో ఆశీ జీవితంలో నీలా ఉండాలని ఏసు ఎంతో ఆశు నది హలో థ్యాంక్ యూ మనోజ్ గజర్ వాక్యం వాక్యం తెలుసు మీరే వాక్యం ధ్యానం చేస్తూ మీరే మాట్లాడి అలలియ నాది పరిశుభాత్మను సరస్వతం నడిపిస్తు వాగ్నించుతాను ఇప్పుడు మీకు మీద కంట్రోల్ అవుతాం మా ప్రాంతాల మీద అధికారం మీరు మీరే వాక్యం గుణే రాసాలు తెరవేసి వాళ్ళ జ్ఞానం తెచ్చి పరిశుద్ధాత్మ నింపి మీరే నడిపించి అలా ఇంకా లోపు నడిపించి మీరు సహాయం చే మా ఆత్మని తెరవండి అలలి అనాదివానికి మీరే సహాయం చేసి ఆటగాలు తొలగించే మనిషి నడుతాం ఒకటి ఏడు చదువు ఫస్ట్ సమయల్ ఫస్ట్ సమయల్ ఫస్ట్ ఫస్ట్ సెవెన్ ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయనుండగా అన్న యుహో మందిరమునకు పోనప్పుడు ఎల్లా అది ఆమెకు కోపము పుట్టించను గనక ఆమె మెల్లగా చదువు ఎల్కానా అలాగా చేయి ఉండగా చూడండి ఏది మనకు చేస్తారో శ్రమ వస్తుందో అది దేవుని దగ్గర వృత్తికి వస్తుంది ఇది గుర్తుపట్టాల ఏ శ్రమ వస్తుందో ఏ బాధ వస్తుందో దేవుని దగ్గర తీసుకుపోతుంది ఎందులో దేవుని దగ్గర ఉంది కమ్మా కనిపెట్టుకోవాలా మనం దేవుని దగ్గర పోతున్నామా దూరం అవుతున్నామా అది ముఖ్యం వాక్యం ప్రార్థన ఆరాధన మరి పరిశుద్ధ కాపాడుకోవాలంటే దేవుని వాక్యం ఇంకా సావాసంలో అంటే ఆయన సేవలు ఉంటేనే వాక్యం ధర అలా అంటే ఇక్కడ చూస్తే ఎల్కానా ఏం చేస్తుందంటే అన్నాకు కోపం పుడుతుంది కదా అంతారు కదా బ్రకానా ఆమెకు ఏటేట ఆ రీతి చేయిచుండుగా అన్నా యహో మందిరమునకు పోనప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చను అలా చూడండి ఆమె చేయగానే ఈ లోకంలో ఎవరి మన రేపినా దేవుని చిత్రమే అది జరిగితే అలా చెప్పంటే అక్కడ ఆమె అట్లా చేయకుండా ఆమెకు ఆమె యొక్క దేవుని యొక్క కార్యం చూడకపోతుండే అన్న దేవుని యొక్క కార్యం అంటే ఆ ఏసు ప్రభు గొప్ప కార్యం చేయకపోతుండే ఆమె కోపం పుట్టింది అంటే ఎవరు మనకు శివ శోధన వచ్చినా ఏ బాధ వచ్చినా ఏం చేస్తున్నట్టే మనం ప్రార్థన గడతామంట ప్రార్థన గడిపి దేవుని ఒక కార్యం మనం చూస్తామంట అలా సుఖం ఉంటే మనం ప్రార్థన చేయం అలా ఇక్కడ అన్నం వచ్చి మనం చూస్తాం ఆమె ఆమె జీతంలో మన యహోవానం కొన్ని ఆమె యొక్క దైవజన్రాలు కనుక కోపముడుతుండగా ఎందుకు కోపముడుతుండే దేవుడే దేవుడే అట ఆమెకు రేపినేమో అన్న మీద అలా మన సమీర్ గంధంలో చూస్తున్నాం మనం దావీ తప్పుడు ప్రార్థన చేస్తుండడు సిమి అనేం చేస్తున్న చీచీ అని రాళ్ళు రుబ్బుతూనే ఉంటాడు రాళ్ళు రబ్బుతుండు యుహో గుర్తుపట్టలేకపోయినా దావి దైవగం నుంచి గుర్తుపట్టాడు యహోవానికి సెలవిస్తుండు నా శ్రమలో ఆయన కనికరిస్తానేమో నీకు నే యువపు చెప్తాడు నా ఇలా వాడ చచ్చిన కుక్క నీ మీద నేనన్నా నువ్వు ఆజ్ఞాయి ఆయన తల చేసి నీ ముగడ పెడతాను యువకు రోజు వస్తున్నట్టు అది సేనపతి యువకు తప్పుడు దాబిది గుర్తుపడతాను ఈ యువ కలిగింది అంటే మనకు శ్రమ ఎందుకు వస్తుందంటే దేవుని దగ్గర ఉండాలని వస్తాయి మనకు ఇక్కడ చూస్తే అలా అంటే చూస్తే ఇక్కడ ఇద్దరు భార్యలు కనుక ఒక ఇట్లా చేస్తుంటే యువ మందిరం అన్న పోతూనే ఉన్నట అన్న పోతుండే అంటే దేవుని మందిర్లో ఏం చేస్తుండే అలలి దుఃఖంతో ఉపాసన నుంచి ప్రార్థన చేస్తున్నట్టయ చేయకుండా దుఃఖం నుంచి ప్రార్థన చేయకపోతుండేమో నేను అనుకుంటా మన సుఖం ఎందుకు అంటే చేతుడికే యో మందిరంలో పోయి ఎన్నా ఏం చేస్తున్నట్ట అక్కడ చదువు అది ఆమెకు కోపము పుట్టించను కనుక భోజనము చేయక ఏడ్చు వచ్చను అలలి భోజనం చేయక ఏడుచు అంటే దుఃఖంలో వాళ్ళ ఉపవాసం ఉంటుంది భోజనం చేయక ఉపాసం వాళ్ళ ఉంటుంటే ఏడ్చి వచ్చిందంట చూద్దాం అక్కడ ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్న నువ్వెందుకు ఏడ్చుతున్నావు తన భర్త చూస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఉపాసం ఉంటున్నావు ఎలా నీకు మనో విచారం కలిగినది నేను మనో విచారం కలిగింది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కాన పది పది కుమారు ఉంటేవి దానికన్నా విశేషం కాన నిన్ను ప్రేమించే నాలే దానికన్నా శ్రేష్టం దానికన్నా శ్రేష్టం కదా అని చెప్తున్నా అంటే నీ విచారణ తీసే దుఃఖం ఎందుకు పడుతున్నావు అని అక్కడ తన భర్త వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొని తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర నున్న ఆ స్థనము మీద కూర్చొని ఉండగా కూర్చుని ఉండగా బహుదు క్రాంతురాలై వచ్చి యహువ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు ఏడుస్తూ బావుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నట అంటే తన దుఃఖమంతా తన మంది యుహోవాకి చెప్పేస్తుంది అక్కడ చూస్తా సైన్యములకు అధిపతిలకు యుహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని అలా సేనపతికి యుహోవా జ్ఞాపం చేసుకో మరి ఒక్కొక్కసారి జ్ఞాపం చేసుకోమని చెప్తుంది అక్కడ ప్రార్థన చేస్తుంది ఇట ప్రార్థి ఉదయం ఉదయంతో ప్రార్థన చేస్తుంది పెదుర్మాతం ఏమున్నాయి మౌనం ఉన్నాయి కానీ ఉదయం నుంచి ప్రార్థన వస్తుంది అక్కడ మనం చూస్తాం అన్న ప్రార్థన ఇక్కడ నీ సేవా గురాలనైనా నాకు మగ దయచేసిన ఎడల వాణి తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నిటి రానీయక ఎన్నటికి రానియక చౌటటి కానీ ఇవన్నీ రానియాక అంటే నిన్ను సమర్పిస్తాను నువ్వు చేస్తే నీకు నీకే నేను సమర్స్తా అని అక్కడ అన్న ప్రార్థనలో మొక్కుజలి చల్లిస్తుందంట వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యహోవగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను బతికి దినం అంతే నీ సేవనే నీకు సమర్పిస్తా ఆయన నీ సేవకుని అర్పిస్తా మొక్కుబలి అక్కడ ప్రార్థనలో దుఃఖంతో మొరబెడుతుంది యుహో దగ్గర ఆమె యుహోవ సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టు చూడను అలా ఏలి అక్కడ కూర్చొని మళ్ళా ఏలి కూర్చొని ఉండడో ఆ యాదకులు చూసి ఆమె కనిపెట్టి ఉన్నాడు ఏంది ఆమె కూర్చొని సపోర్ట్ వస్తలేదు ఈ యాదకులు చూస్తున్నట్ట ఏం లేదు ఉంది కానీ మనుషులో మనుషులు దుఃఖంతో ఉంది ఏది కనబెట్టి ఉండగా అక్కడ చూసా మనం ఏం చెప్తుండల అనగా అన్న తన మనసులోనే చెప్పుకొని చూడెను తమ పెదవులు మాత్రం కదులు చూండి ఆమె స్వరబ ఆమె స్వరము వినబడకై ఉండెను కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఏది ఏమనుకుంట అక్కడ చూస్తే పెదవులు కనిపిస్తుంది కానీ మత్తురాలునేమో అలా నీ మత్తుతోనే వచ్చిందేమో మందులో కానీ ఏలి తన మానవ తరం ఆలోచిస్తున్నాడు కానీ అన్నాయం చేస్తుంది తన దుఃఖం చేసింది యోదక సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తుంది ఏలి మన గుర్తుపట్టక లేక ఉన్నాడు జాదకుడు జాదకుడు ఏలి ఆయన ఆయన ఉదయం గుర్తు లేక పట్టి ఉన్నాడు అప్పుడు ఆ ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందు ఏది ఏమంట ఎంతవరకు నువ్వు ఉండను అంటే మత్తుగా వచ్చిందేమైనా మందిరంలో నువ్వు ద్రాక్ష రసమును నీ యుద్ధ నుండి తీసివేయమని చెప్పగా దాసరసము తీసేవి చెప్పగా అంటే నీ మత్తుని తీసేవి చెప్పగా అప్పుడు అన్నా చెప్తుంది అన్నా అది కాదు నా ఏలినవాడా అలా నీ సమాధానం చెప్తుంది అన్నా చెప్తుంది కాదు నా ఏలినవాడా నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను మనో దుఃఖమునే ఉన్నాను ఎందుకు దుఃఖం ఉంది ఆమె ఇంకో భార్య ఏం చేస్తుంది కోపం పుట్టి వచ్చిందంట చూడండి ఒక శ్రమ వస్తున్నాక దాని పెద్ద మేలు ఉంటది మనకు మన శ్రమ వస్తే ఇసుకొద్దు ఈ శ్రమ ఎందుకు వస్తుంది అని సరికొద్దు అలా ఆ శ్రమలో ముందు సాగిపోతే దేవుని ఒక గొప్పకారం మనం చూడగలం మహాత్కారం చూడగలం అలా నేను ద్రాక్ష రసమునైనా పానము చేయలేదు గాని దాక్ష పానమని చేయలేని నా ఆత్మ యహన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను యహువ సన్నిధిని కుమ్మరించున్నాను అనలియమప్పుడు ఎలి ప్రశ్న ఆమె ఎట్లా చూసినాడు మత్తురాలు దగ్గర చూసినాడు మానవతనం శరీకతనం నుంచి నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దాన్నిగా ఎంచవద్దు నీ సేవకురాని నేను పనికి అంటే దాక్ష మత్తు తాగిన వాళ్ళు ఏముంటారంట పనికిరాని వాళ్ళు ఉంటారు ఈ లోకమైన మత్తు దాక్ష రసం అంటే చెత్త సమానం ఇక్కడ అన్నా చెప్తుంది పనికిరాని అనుకోకుండా నా ఇన్న అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టుర్పులు విడచ్చు నాలో నేను దీన్ని చెప్పుకొని అలా లియ అధికం కోపం కారణం నిల్పు చురుచు నన్ను నేను చెప్తున్నాను ఎవరి కోపం పుడుతుంది ఇంకో ఆమె కోపం పుట్టుతని ఆ కోపం ఎందుకు పుట్టింది దేవుడే రేపినేమో అనుకుంటా అలా చూడండి మనకు ఇప్పుడు మన ఏం చేస్తాం వెనుక ఎస్ ప్రభా నీకు సూత్రం వాదన పాదం ఒక కొంచెం ప్రార్థన చేసాం కొంచెం ప్రార్థించని భయపట్టింది కొంచెం చేసే ప్రార్థించి ప్రార్థన చేసామని ఐదు నిమిషం ప్రార్థన చేస్తామని అట్లనే పండుకుంటాం అంటాడు మనం ఇక్కడ చూస్తే శ్రమలో మనం ఏం చేస్తాం దేవుని దగ్గరతో ఇంకేంటి ప్రార్థనలు మనం ఇస్తాం దేవుని ఒక రాసాలు మనం చూడగలం దేవుని ఒక మిరక్కలు గొప్ప గొప్ప కారణం చూడగలం ఈ అన్నతో ఈ బైబుల్ ధర సమయంలో నేర్చుకోవాలా అయితే చూసాం ఇక్కడ అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము అప్పుడు ఏది గుర్తుపట్టి క్షేమంగా వెళ్ళము అలాది అని క్షమం అప్పుడు ఏలి చెప్తున్న పలికి ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకొని నా మనవిని ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పగా అప్పుడు ఏం చేస్తుంది కొంచెం ఒక ధైర్యం వచ్చిందంట ఇస్రాయల్ చేసిన మనవి దయచేయను అని అప్పుడు పలుకుగా అన్నా ఏం ఆమె అతని ఆమె అతనితోని నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప నొందును అలలియ నీ త్రీవకరాలను నేను నీ దృష్టికి నేను కృప పొందను గాక తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేస్తూ నాట నుండి దుఃఖం నుండుట మానేను అలూయ్య ఎందుమంటే నమ్మింది ప్రార్థన చేసి ఏం చేసింది నమ్మింది అప్పటి నుంచి ఏం చేసింది నా ప్రార్థన మన దేవుని దగ్గర పోయింది నమ్మింది అప్పటి నుంచి దుఃఖం ప్రార్థన మానింది అయితే ఈ దీని కారణం ఈమెకు సంతానం లేదు కనుక ఆమె కోపం పుట్టించిన దేవుని దగ్గర ఏం చేసిన పట్టు ధర ప్రార్థన చేసింది ఈమె అన్నా అయితే ఇక్కడ చూస్తాం దేవుడు ఈమె జీవితంలో ఎటు గొప్ప కారం మనం చూద్దాం తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాల్లోనూ తమ ఇంటికి వచ్చి వచ్చిరా అంతటా ఎల్కాన తన భార్యకు అన్నాను కూడేను యహోవా ఆమె జ్ఞాపకము చేసుకునేను జ్ఞాపకం చేసుకును అయితే ఆమె చేసిన మనవి దేవుడు ఏం చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏం జరిగిందంట కింద చూస్తాం మనం గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని పని నేను యహోవాకు మొక్కుకొని వీని అడిగి వానికి సమూయేలని పేరు పెట్టెను అలా లుయా యుహోక నేను మొక్కుదని కానీ సమీయల్ అని పేరు పెట్టాను అలా ఇక్కడ చూస్తే అక్కడ ఆమె ఆమె కోపం పుట్టకుండా దేవుని దగ్గర మొరబెట్టకుండా ఈ కార్యం చూడలేకపోతుండే అన్నా చూసే గుర్రాలు గుర్రాలు పూర్తి కాని పని అన్నాకు అసాధ్య పని కానీ యహోక సద్ధతి లేదు ఇక్కడ యోహోకేముంది అసధ్యతి ఏది లేదు అలా చెప్పంటే మనం చూస్తాం అబ్రహం విషయంలా అప్పుడు అబ్రాహం వాళ్ళ ఉదయం నవ్వునుకుంటారు సారా నవ్వుతుంది నీ నీ భార్య నవ్వేదా యువక అసద్ధ్య ఉందినా అంటాడు అక్కడ ఆది కాండంలో యువక అసద్ధ ఉందినా అయితే ఈమె ప్రార్థన చేయగల ఆ శ్రమంలో మొరబెట్టగా దేవుడు ఏం చేసి గాపం చేసుకునే సమయాలని ఒక కుమారుడు గర్వం తెలియ ఇచ్చిన అంటే గొప్ప మిరకలు ఇక్కడ చూస్తే దేవుడు ఈమె జీవితంలో ఏం చేస్తున్నాడు ఫలింప చేసినాడు ఈమెకు నేలిచ్చినడు అదే రెండు అధ్యాయం చూద్దాం ఇక్కడ సమీ రెండు టూ చాప్టర్ చెప్పండి పేద టూ చాప్టర్లు ఎన్నో చాప్టర్ చదువు ఓకే బేద మరియు విజ్ఞాపన చేసి ఇలాగా నేను నా హృదయము యుహోవ ఎందు సంతోషించున్నది అలా ఉంటుంది యువం చేసి ఇట్లా చెప్పాను యుహో మన అన్న నా ఉదయం సంతోషంతో నిన్ను ఉండదుగా యహోవ ఎందు నాకు మహాబలము కలిగేను అలా అప్పటి నుంచి ఏముందే శ్రమల్లో దుఃఖం ఉందే బలంతో ఉండే సమల్లో ఏముందే మాగా బలి ఉండే అంత దుఃఖంతో ఉండే అప్పుడు ఏం జరిగిందంట సంతోషం కలిగింది యహో ఎందు నాకు మహాబలం కలిగను నీ వలని రక్షణను బట్టి సంతోషించుతున్నాను నువ్వే నన్ను రక్షించుకున్నా సంతోషిస్తున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడును అతిశయపడదును అలలియా విరోధి అంటే సమస్య బాధల్ అలలియా నాది మనకు విరోధి అదే అలలి చూస్తే నా విరోధి మీద నేను ఇంకేముంటుంది యహోవ వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు యహోవా అంటే పరిశుద్ధ దేవుడు ఒక్కటే లేవుడు అని అన్న చెప్తుంది నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు నువ్వు తప్ప ఏ దేవుడు లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది లేదు అలాది మన దేవుని ఆశ్రయ దుర్గం ఏది లేదని ఇక్కడ అన్న ఇంకా చెప్తుందా యహోవా అనంత జ్ఞానియగు దేవుడు అనది అనంత జ్ఞాని దేవుడు అలాది ఆయన జ్ఞానం అనంత జ్ఞానం అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయనే క్రియలను పరీక్షించువాడు అలలి ఆయనే క్రియలు ప్రక్షించివాడు అలలియ చూడండి ఇక్కడ అన్న ఒక శ్రమంలో పోయినాక ఇంకొక మేల్కల్ ఇంకా చెప్తుంది అది యోబు వద్ద చూద్దాం ఐదు ఆరు చూద్దాం ఇక్కడ యోగు విషయంలో చూద్దాం శ్రమ దూరిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు అలా ఇక్కడ యోగు తన దైవ అనుమానం చెప్తున్నాడు శ్రమ దుఃఖం భూమిలో పుట్టదు ఏమంటాడు ఇక్కడ శ్రమ ధూలిలో నుండి పుట్టదు పుట్టదు బాధ భూమిలో అంటే దుమ్ము ఈ దుమ్ముతో నీకు శ్రమ రాదు భూమితో నీకు బాధ రాదు అంటారు కానీ ఈ లోకంలో ఏం చేస్తున్నాడు ఇల్లు మంచి లేదంటారు రకరకాల మానవ తనంపులు ఆలోచిస్తూ ఉంటారు మానవ తనము ఆలోచిస్తారు అంటే ఇక్కడ యోబు దైవ జ్ఞానం నుంచి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ నిప్పుర పైకి ఎగిరినట్లు నిప్పుర సముద్రానికి పుట్టుతున్నారు అంతేనా కదా అంతే అయితే ఇక్కడ చూస్తే మనకు ఒక గ్యాపం మన జ్ఞాపం వచ్చింది పుట్టుతు హ్యాపీ చేస్తాను కదా మనం హ్యాపీ బర్త్డే చేస్తాం కదా మనం హ్యాపీ బర్త్డే చేస్తాం హ్యాపీ బర్త్డే అని సెలబ్రేషన్ చేసుకుంటాం కదా ఇక్కడ చూస్తే యోబు చెప్తున్నాడు ఆయన పుట్టితే ఏమొచ్చినాడు ఏడుపుకు నుంచి వచ్చింది కదా పిల్లగాడు పుట్టప్పుడు ఏమొస్తాడు డాక్టర్ ఎడకుంటే ఎడవలేక ఏం చేస్తారు దాని కొడతాడు అంటే ఈ లోకంలో ఎందుకు వచ్చిందంట ఆయన శ్రమాందానికి వచ్చింది కానీ చూస్తే బర్త్డే అని హ్యాపీ బర్త్డే అంటారు కానీ పుట్టే ఏమొచ్చిందంట దుఃఖంతో ఆయన వచ్చినాడని చెప్తుండడు ఎందుకు వస్తున్నాడు నరులు ఎందుకు పుడుతుండ్రు శ్రమానికి లోకంలో పుట్టుతున్నారు నరులు అంటే అందరు ఈ లోకంలో ఎందుకు ఆదమ చేసిన పాపం ధర ఏమొచ్చింది వాళ్ళకి ఇంకా ఏం చేసి పాపంలో మరణం వచ్చింది కనుక యోగం ఇక్కడ చెప్తున్నా చదువు నేను దేవుణ్ణి ఆశ్రయించదు అలా దేవుని నేను ఆశ్రయించను ఈ శ్రమంలో నేను దేవుణ్ణి ఆశ్రయించును దేవుని దగ్గరే నేను ఆశ్రయించను ఆయన నేను నమ్ముకుంటాను దేవునికి నా వేద్యమును అప్పగించదును నా వేద్యం అంటే నా బాధ అంతా ఆయనకి అప్పగించను ఇక్కడ చూస్తే తన బాధ అంతా ఏం దేవునికి అప్ప తన బాధ అంట ఆ కోపం పుట్టించుకునే ఏం చేసింది ఆ శివమ ఆమెకు కోపం పుట్టించే మరీ మరీ వచ్చి యోహో మందిని ప్రార్థన చేస్తే ఏం చేసింది జీతంలో ఒక గో గొప్ప మేలు కలిగింది అలా అలియ జీతం గర్వం తెలిసి ఏం చేసింది ఫలింపు చేసి సంతానం కలిగే చేసిన సంతానంగా చేసినాడు అలా అయితే ఇక్కడ యోగు విషయం శ్రమ వచ్చింది కనుక నేను దేవునికే నేను శ్రమలో ఆ జాలని మహా కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలు చేయవాడు అలా అది ఎప్పుడు మీ రీసెర్చ్ చేయలే అనుకోలే నేను అన్నవి అనుకోలేదేమో అయితే లేదు ఆయన కదా చాలా కానీ ఆయన చెప్తున్నావు ఇక్కడ యోగమ్ముడు పరిశోధన ఇంకేమో చదువు కదా పరిశోధన కార్యములు మహా పరిశోధాలని మహాకార్యములను మహాకార్యంలో లెక్కలేని కార్యములు అద్భుత క్రియలను చేయవాడు అలా అలు అభిరుచి అలా అలు చేస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ యోగు చెప్పుడు యోగు దేవుని యొక్క విషయం చూస్తుండడు దేవలను అయితే కనుక ఏం చేస్తున్నాడు మహాకారం నేను పరిశుద్ధని నా జీవితంలో నేను ఆయన కార్యం చేస్తు నాకు అనుకునే కార్యం చూస్తా అలాగ అనుకునే కారణం చూస్తా కనుక ఇక్కడ చెప్తున్నాడు యోగు దిక్కి అబ్దుకం చేయవాడు ఆయన ఆయన చేసే గొప్ప దేవుడు అని ఇక్కడ చెప్తున్నా ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు అలా భూమి అంటే గొప్ప జనం అలా అలియ దేవుని వాక్యం పరిశుధాత్మక సాధన కన్నా వర్షం కుమరించి వాడు అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనం శ్రమ కానీ తప్పదు మన శ్రమ ఇక్కడ చూస్తే యోగు మనకు శ్రమ తప్పదు కనుక ఇక్కడ తీర్థం వన్ ఎయిటీ జూడు వన్ ఎయిటీన్ వన్ ఎయిటీ ఎక్కడ ఉంది బెదర్ వన్ ఫిఫ్టీ ఉంది నేను వన్ వన్ ఎయిటీన్ తెలుగు నాకు రాదు కనుక వన్ ఎయిటీన్యాలు దయాలు అలా యుహో దయాలు ఆయన కృప నిరంతరము నిలుచును అలాది ఆయన నమ్ముకున్న బిడ్డలకు కృప నిరంతరం నిలుచును ఆయనకు కృతజ్ఞతా స్థూతులు చెల్లించుడి అలా ఎప్పుడు ఆయన కుతాగలం చలించాలి నరువులకు ఎందుకు శుద్ధించుంటే ఆయన సూత్రాలు శుద్ధించడానికి చేస్తున్నాడు మనం చూస్తాం దూ దూతలు ఏం చేస్తున్నాడు ఏషియా ఒక దర్శనం చూస్తున్నాడు ఏషియా గంధం ఆరోగ్యంలో దూతలు ఏం చేస్తున్నాడు పరిశుద్ధులు పరిశుద్ధులు ఏం చేస్తున్నారు రెండు రెక్కలతో ఎరుగుతున్నాడు రెండు రెక్కల కాల మీద పెట్టిన రెండే కలం వచ్చి ఎరుగుతున్నట్టన పరిశుద్ధులు దేవుడు పరిశుద్ధి దేవుడు అని ఆయన దేవుని శుద్ధిస్తున్నట్ట అక్కడ చూసినప్పుడు భూలోకమంతా దేవుని ఒక మహిమతోనే ఏషియా అక్కడ చూస్తున్నాడు అయితే ఎల్లప్పుడూ ఆయన ప్రశ్న కృత చెల్లించడు ఆయన కృప నిరంతరము నిలుచునని ఇస్రాయేలీలు అందరూ కాక అలా ఇజ్రాయల్ అంటే ఆత్మీయ ఇజ్రాయలు చెప్పాల ఎల్లప్పుడూ మన మీద దేవుని కృప ఉంది అందుకోసం ఈ రోజు మనం బతికి ఉన్నాం ఆయన కృప వలనే మనం బతుకుతున్నాం అలా ఎల్లప్పుడు ఇజ్రాయలు ఆయన కృప నిలుతు అన్ను కాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక కాక ఆయన కృప నిరంతరము నిలిచినని యుహవ ఎందు భయభక్తులు గలవారు అందరుగాక కాక హలలు యువ ఎందు భయభక్తు వాళ్ళు కనువుగాక హలలుయ్య ఇక్కడ చూస్తే ఇంకో వాక్సు రెండు రాజుల గంధం ఇక్కడ ఒక ఇంకో ఇంకో స్త్రీ కోసం చూస్తాము రెండు రాజల నాలుగు ఎనిమిది చుడు ఒక దినమందు ఎలీష గునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేశాను గనక అతడు ఎలీషా చేస్తు పోతున్న ఈ స్త్రీ ఆమెకు చూసిందంట చూసి మా ఇంటికి భోజనంకు రమ్మని బలవంత చేశాను అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయిచూ వచ్చాను అలా పతి దినం చేస్తున్నా బలవంతం చేస్తున్నా ఇంట్లో వచ్చి ఏం చేసి భోజనం చేసి ఎలిషా వెళ్ళిపోతున్నా అక్కడ చూస్తున్నా కాగా ఆమె తన పెనిమిట్టిని చూసి మన యుద్ధకు వచ్చి చూపోన్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదను అలా ఏం చేస్తున్నాడ ఎలిషాకు చూసి గుర్తుపట్టింది ఆయన భక్తి గల నేను తెలుసుకున్నానని తన భర్త పెని బీడితో చెప్తుంది అక్కడ ముఖ్యం ఉంది మనం ఏది కాలం చేసినా కానీ భర్త అయినకు వారి అయినా కానీ చెప్పాలా ప్రేమిటింగ్ అనగా ఏది కానీ చెప్పాలా లేకుండా చెప్పకుంటే ఇరకని అనుకో ఏమైతే కనుక అది గొడవలకు దారి తీస్తుంది ఏదైనా కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చెప్తే చెప్తుంది ఆయన దైవజన్య నేను ఎరుగుతున్నయ్యా అని తన పెనిపింటికి అంటే భర్తకు చెప్తుంది ఈ స్త్రీ పోయి కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బీట దీపస్త అలా దీపస్త అంటే మనం చూస్తాం ప్రభుత్వ బల్ల మన ఆయన కోసం పెడదాం మనం అలా అని చెప్తుంది ఎందుమంటే ఆ కాలంలో దీపస్తంభం పెడతారు కదా ఆ కాలంలో పెట్టి ఒక మంచం చేసి ఆయనకు కొంచెం వచ్చినానికి విశ్రాంతి కొంచెం రేస్ తీసుకుంటానని తన భర్తతో చెప్తుంది అతడు మన యుద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చు బస చే ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను అలా ఒక దినం వచ్చి గర్రంలో చూసి ఏం చేస్తున్నాడు పరుణిండే పడుకున్నాడు ఎలిష అలా ఆ గన్న ఎందుకు ఇస్తున్నట్టే ఆమె మంచిగా దైవ ప్రే ప్రేమిస్తున్న కనుక పిలిస్తున్నా కనుక ఆ గదిలో పడుకున్న తర్వాత పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ సునీమిరాయలును పిలువ పిలువమనగా వాడు ఆమెను పిలిచను ఆమే వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు గిజారికి చెప్పినట్టు ఆ గనరాలిస్త్రి పిలిచు ఇంత శ్రద్ధగా మన చూస్తుంది పిలువని వచ్చి అక్కడ అక్కడ నిలబడు అను అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా ఎందు కనపరిచితివిధ భక్తులు నాకు ఇంకేం చను నీకు ఏం చేయను రాజుతోనైనాను సైన్యాధిపతితోనైనాను నిన్ను గుర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడగమని నీకు ఏం కావాలని ఈ రోగమైన రాజుతో సైన్యాధిపతి ఎవరితో ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడతా నీకు ఏం కావాలో చెప్పు అని చెప్తున్నాడు వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను అందుకే నేను నా స్వాజనులలో కాపరం ఉన్నానెను అలా నేను సాధ్యం నా సొంతం చూసి దగ్గర నేను కాపురం ఉంటున్నాను ఏలిష ఆమె నేనేమి చేకూరుచున్నానదని వాని అడగగా గెజాజీ అడగగా ఆ గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరి ఇక్కడ చూస్తే ముసలి అతనితో చెప్పాను ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే చేస్తుంది అక్కడ యహో మందిర పోతుంది అక్కడ ఏమేం చేస్తుంది దైవజనకు పిలిచింది పిలిచి ఏమంటుడు మనకి అంత ఆస్తి ఉందయ్యా కానీ కుమారే లేదు వీళ్ళ జీవితంలో ఇద్దరు భార్య పడతారో కుమారుడు లేరు ఇక్కడ కుమారు లేరు కనురాలు స్త్రీకి అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచను ఆమె వచ్చి ద్వార మందు ఎలీసా మరసటి ఏటా ఈ ఋతువున నీ కవి నీ కవిగీట కుమారుడు అని ఆమెతో చెప్పను అలా చూడండి ఇది దేవుని వాకు ఏం చేస్తుందో కార్యశుద్ధి చేస్తున్నట దేవుని వాకు అలా లియ ఈ వాకు ఏం చేస్తున్నట ఈమె జీవితంలో అలా లియ గర్వం చేస్తుంది కనుక ఆమె నమ్ముతలేదు అప్పటిదాకా మన ముందర ఏం చెప్పింది నేను నమ్ముతున్నాను నేను దైవ జన్ నమ్ముతున్నాను ముందుగానే నమ్పింది కానీ వచ్చినప్పుడు ఏం చేస్తుంది తన శరణం చూస్తుంది తన మానవతనం చూస్తుంది అలా లే చెప్పంటే అక్కడ చూస్తే ఎలి సాయం చేస్తున్నా నయమానం చెప్తున్నాడు పోయి ఏదన్నా మీరు నీ కుస్తరోగం పోతున్నంటే ఎలి సాయం ఆ వాకు ఏం చేస్తు విజేత చూపి పోయినాక ఆయన జీవితంలో ఏం చేసింది గొప్పకరణం జరిగింది అంటే ఆ కుస్తరోగం పోయి ఏం చేసింది శుద్ధిగా వచ్చింది ఇక్కడ చూస్తుండే ఎలిషా చెప్తుండ్రు మరో ఒక రుధికు చదువురా ఆమె వచ్చి ద్వార మందు ఎలీస మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఈ ఋతు నా కౌగొట్నని కుమారుడు ఆమే ఆమెతో అని ఆమె నమ్చలేదు ఆ మాట విని దైవజనుడు నా ఏలిన వాడ అలాగూ పలుకవద్దు నాతో అబద్ధం ఆడవద్ద నేను అలలియ ఏమంటుంది ఇక్కడ గమనించ చూస్తే ఏమంటారు దైవజన్ అంటుంది మనం ఏమంటుంది అవద్ధం ఆడు దైవజన్ అవద్దం ఆడారు కదా ఈమె నమ్మతలేదు ఎందుకు అలాగా చెప్పొద్దు అలాగా అవద్ధం చెప్పొద్దు అని చెప్తుంది అక్కడ చూద్దాం మనం విమ్మట ఆ స్త్రీ గర్భావతి ఏట ఎలీష తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను అలలియా దేవుని వాక్ ఏం చేసింది అలలియా దేవుడు ఎవరు చేసుకోడో ప్రవర్త కానీ ఏ ఫలమైనా కానీ ఆత్మ ఫలమైన కానీ శరంఫలమైన కానీ పొందుకుంటారు ఏస్తే ప్రభుత్వం నా పేరట ఏ చిన్నదాన్ని ఎవరు చేసుకుంటాడో నన్ను చేసుకున్నాడు యహో పేరట ఈమె చేసుకున్న కనుక ఈమె జీతంలో శూన్యం అంటే ఫలం లేని జీతం ఎలిశారా వాకు పలికినాక ఏం చేసింది దేవుడు ఆమె గర్వం చేసి ఫలఫల జీతం తీసుకువచ్చిండ్రు ఆమె గర్వం ధరించిందంట అక్కడ చూస్తే దేవుని దగ్గర చేసిన మళ్ళీ ఎల్లు చెప్పినాను పవన్ ఎలా నీకు దేవుని చేసిన మనవి దేవుడు దేవించు కాక ఇక్కడ గమనిస్తే చూస్తున్నాం మనం ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్ధనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయనే తలపోయనే అని తండ్రితో చెప్పాను చెప్పాను ఇంకా అతడు వాని ఎత్తుకొని తల్లి వద్దకి తీసుకొని పొమ్మని పనిలో పని వారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తోడ మీద పండుకొని ఉండి చనిపో చనిపోయిను అలా ఇది గమనించింది అలా మధ్యన వరకు ఏమైంది ఆ తల నుంచి పోయి చచ్చిపోయిను ఆమె గమనించింది ఇప్పుడు ఈమెకు ఒక శ్రమ వచ్చింది ఈమెకు ఏమొచ్చింది ఆ దైవజుని చెప్పిన మాట ధర మళ్ళా సంతానం కలిగింది ఆ దైవడు మళ్ళా మన కొడుకు బతకలేదా అని ఎవ్వరు చెప్పకుండా ఆమె విశ్వాసం ఇప్పుడు ఒక పరీక్ష వచ్చింది ఆమె విశ్వాసం ఏమొచ్చింది ఒక పరీక్ష వచ్చింది ఇది దేవుడే కదా కలిగే విషయం ఎందుకంటే ఈ స్త్రీ అవిశ్వాసంలో ఉంది అలది ఈ స్త్రీ ఏముంది అవిశ్వాసం ఉంది ఎందుకంటే చెప్పినాడు అయితే నా వెళ్ళిన ఇలాగా అలా చెప్పద్దు అని చెప్పింది కానీ చేర్చుకుంది దైవంజు చేర్చుకున్నాం ఇంకా విశ్వాసం అంటే ఇక్కడ చూస్తే అలదిగా మన విశ్వాసంలో సంపూర్ణ తీసుకుంటు దేవుడు ఏం చేస్తున్నాడట అక్కడ ఆ కుమారుకు ఏం చేస్తున్నట ఒక శోధన చేసి ఆ స్త్రీ మౌనం ఏం చేస్తున్నట అప్పుడు అప్పుడు ఆమే పిల్లవాణిని దైవజనుని మంచము మీద ఇక్కడ కాదు పెట్టి ఉన్నాను బ్రదర్ చెప్తున్నాను అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యుద్ధకు పంపుము నేను దైవజను యుద్ధకి పోయి వచ్చదనని తన పెనిమిటితో ఆమె అనగా ఈ పిల్లవాడు స్వచ్ఛ పని పెని పెట్టికి తెలియదు ఎవరు తెలియదు ఆ పని వారు తెలియదు ఎవరికి తెలుసు ఈ గం స్త్రీకి తెలుసు పని తన పెనిపెట్టికి చెప్తుంది ఒక గార్జీ మన ఢల్లి త్వరగా పంపుమని చెప్తుంది అప్పుడు పని ఏమంటాడు అక్కడ అతడు నేడు అమావాస్థ కాదే విశ్రాంతి నేడు అమావాస్ కాదే విశ్రాంతి దినము కాదే విశ్రాంతి దినం కాదు ఆ కాలంలో దినం అంటే సాటర్డే కదా అతని ఎద్దుకు ఎందుకు పోవుదు అని అడుగుతా ఆమే నేను పోవటం మంచిదని చెప్పి పోవట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివాణితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్ఛితని గాని నిమ్మలముగా తోలవద్దను తోడద్దు నిమ్మలగా తోడద్దుని శీఘ్రంగా పంపి గారిదిచ్చి పని మారితోని పంపిమని చెప్పాను ఆ ప్రకారమే ఆమె పోయి కర్మేలు పర్వతం అందున్న ఆ దైవజన యుద్ధకి వచ్చాను అసలు చూడండి ఎలిశాకను కర్మేలు పర్వతంలో ఏం చేస్తున్నావు ఆయన ఉంటే ప్రార్థన గడుతున్నామో అక్కడ ప్రార్థన ఎప్పుడు ప్రవర్తన ఏం ప్రార్థన అక్కడ గడిపేవాడు ఎలిసి ఆయన కానీ ఎలి కానీ ఆ ప్రార్థన పర్వతంలో ఉన్న అప్పుడు చూద్దాం మనం దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి అదిగో ఆ గణిమీరాలు నీవు ఆమెను ఎదుర్కొనిటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉంటాను తన పని వాడైన గెహాజితో చెప్పి పంపాను అందుకు ఆమె సుఖముగా ఉన్నానని చెప్పాను పిమ్మట ఆమె కొండ మీద నున్న దైవజని యుద్ధకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని కాలు పట్టుకును గెహాజీ ఆమెను తోలి వేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది ఇది ముఖ్యం ఉంది అసలు ఈ యొక్క యాజకుడు గుర్తుపట్టగలేకపోయినాడు ఉదయంలో మన ఏది గుర్తుపట్టగలేకొని ఒక ఎలిష గుర్తు ఆయన ఉదయంలో ఉన్న బాధ ఎలిషా గుర్తుపట్టబడినడు ఆమె బావుగా దుఃఖం ఉంది వేకల కలిగి ఉంది మీ దగ్గరకు పోదని గిజలకు అక్కడ ఏం చేస్తున్నా ఆగ్ చేస్తున్నాడు అంటే ఇక్కడ చూస్తే ఒక యాజకులు ఏం చేస్తుంది తన మందులో వచ్చి మూల అలా ఏం పెట్టుండు నువ్వు మత్తురాలు కానీ ఈమె దగ్గర ఒక రాగా ఏమంటున్నాడు ఈమె బావుగా వేకలని అలలియ దైవజనుడు అక్కడ దేవుడు ఆమె ఆత్మ ద్వారా బయలుపడుతున్నాడు ఈమె బావుగా దుఃఖం ఉంది ఇది ఉంది ఇది పాయింట్ అలలియ జాదకులు గుర్తుపట్టలేక ఒక స్త్రీ అక్కడ బీ ఒక స్త్రీ ఉంది ఇక్కడ బీ స్త్రీ ఈమె గుర్తుపట్టలేకపోయినాడు ఎలి ఎలి కానీ ఎలిషా గుర్తుపట్టమని ఈమె దుఃఖంగా ఉంది ఆమె కళ్ళు చూసి ఆమె చూసి వెంటనే ఏం చేసి బావుగా దుఃఖంగా ఉంది అని గుర్తుపట్టాడు ఇక్కడ మనకు చూద్దాం యాదకులు మా దైవజంలో ఎంత డిఫరెంట్ ఉందిహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేస్తాను అలాహోవా ఆ సంగతి చేయక మరుగు చేశాడు ఎందుకు మరుగు చేస్తాడు కొన్ని విషయాల అలా వాళ్ళ జీతంలో మళ్ళీ ఒక కారం చేయబోతున్నాడు అలా సంపూర్ణ విశ్వాసం విశ్వాసం అనుసించుకే దినాల అలా అప్పుడు దాకా చేసింది ఈ దైవజుడు చెప్పినడట నా జీతంలో సంతానం కలిగింది కానీ ఈ దైవం చేయకపోతే మళ్ళా సంతానం బతికే లేదా ఒక విశ్వాసం నుంచి తనను మూలిక వచ్చి ఐలిష కాళ్ళ దగ్గర పట్టుకొని బతమనారుతుంది ఏం బతుమనార్తుంది ఒక చెప్తుంది ఆ స్త్రీ నోటి నుంచి ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞాయి ఆమె కుమారుడు కావాలని నేను నేను నిన్ను అడిగి తిన నేను నేను అడిగినావాడా నిన్ను భ్రమ నేను చెప్పలేదా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పోము గజారికి చెప్తున్నా నడుమని నా దండని పట్టుకుపోము పోమ్ము ఎవరైనా నువ్వు నీకు ఎదురు పడిన ఎడల వారికి నమస్కరింపవద్దు అలా ఇప్పుడు చూసి మేము విశ్వాసం వచ్చింది చూసింది దుఃఖం ఎవరైనా కానీ కుశలమం తప్పద్దు నమస్కారం చేయద్దు మౌనంగాను సక్కంగా పోమని చెప్తుండ్రు ఎవరైనా నీకు నమస్కరించినడలా వాడికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజికి ఆజ్ఞ ఇచ్చి పంపాను కానీ గెజాజి దగ్గర ఏముంది కార్యం జరగలేదు అలా గెజాజి అక్కడ కార్యం జరగలేదు తల్లి ఆ మాట విని యహోవా జీవముతోడు ఇప్పుడు యహోవా జీవంతో నీ జీవంతోడు నిన్ను ఇవను నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను గాని ఏ శబ్దమును ఏమీ వినవచ్చినట్టును కనబడలేదు గనుక వాడు ఎలిషాను ఎదుర్కొన వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను ఏలిషా ఆ ఇంట బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టిబడి ఉండుట చూచి చూచి తానే లోపలికి వారిద్దరే లోపల నుండగా తలుపులు వేసి యుహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగగా పండుకొన్న బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను దిగి ఇంటిలో యువతల నుండి యువతలకి ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాణ్ణి మీద పొడుగగా పండుకొన్న బిడ్డ ఏడు తుమ్మి కుండ్ల తెరచను కండ్లు తెరిచను అలా ఏడు మన సంపూర్ణ జీవో ప్రవేశించి చంపున మంచిగా స్వస్థత కలిగింది ఆయనకు అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ శునేమీరాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను ఆమె అతని యుద్ధకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకోమని ఆమెతో చెప్పాను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టంగా పడి తన కుమారిని ఎత్తుకొని పోయెను ఈమె జీవితంలో ఏం చేస్తుంది పోగొట్టుకుంది మళ్ళా పొందుకుంది ఇక్కడ మళ్ళా పోగొట్టుకుంది మళ్ళా పోగొట్టింది ఏం ధర తన విశ్వాసం ధర పొందుకుంది ఇక గణమిస్త చూస్తే ఏలియా ఇక్కడ చూస్తే ఆ స్త్రీని గుర్తుపట్టకం ఏం చేస్తున్నాడు ఎలిషా గుర్తుపట్టినాడు అని ఇక్కడ చూస్తే శ్రమ దేనివి వచ్చినా దానికన్నా ఇంకా కారణం మనకు భయపడద్దు దాని గొప్ప మేలుంటది యోబు చెట్టినట అనే లెక్కలని పరిశుభ్ర కార్యం అద్భుత కారణం ఈమె ఇద్దరు జీవితంలో యోగు చెప్పినట్టు వీళ్ళు అనుకోలేదు ఆ గండరాలు ఇస్తారు అనుకోలేదు నా పెనిబిటి ముస్లాంలు ఉన్నాడు ఇది కార్యం అవుతుందా అని అనుకోలేదు కానీ ఎప్పుడు పర్సన్ ఎప్పుడు ఆలోచించలేదు కానీ ఆమె జీతం నన్న జీతంలో దేవుడు తన వాక్కు ధర కార్యం చేశాడు అంటే ఈ వాక్యమే మన జీవితంలో కార్యం చేయాలంటే మన నిందరా అంచ విశ్వాసంలో ఆయన సేవలు మన జీవితంలో కార్యం చేత అలా ప్రవర్తకు చేసుకుంది పర్వత ఫలం ఆ గొరవ ఫలం ఏం చేసింది ఆమె విశ్వాసంతో తీసుకుంది కనుక విశ్వాసం లేకుంటే విశ్వాసం సంపూర్ణ విశ్వాసం ఎప్పుడు వచ్చింది తిరిగి తన కుమారుడు మన బతికింకా విశ్వాసాలుగా సంపూర్ణ అయింది ఆ జీవితంలో గొప్ప కార్యం చేసినా మనమే శ్రమల పోతుంది అంచు విశ్వాసంలో సంపూర్ణ ఎదుగల దేవుడు చీవి చిన్న వాక్యం తీవించం విశ్వప్రభాన్ ఆదీమా నీకు శోదం ఇంపు దాకా మీరు మాట్లాడి కొందరు విశ్వప్రభాన్ ఆదీమా మా విశ్వాసం మీరు ఫలిహించండి అపవసలు ప్రేమ చేసిన మా విశ్వాసం రుద్దు చేయమన్నారు నాదే మానికి శోతం చేసిన విశ్వాసం కర్త కొనసాగ దేవుడితో అని ఈ సమకాలంలో ప్రభా మేము విశ్వాసం కాపాడుకోవాలంటే కేవలం వాక్యం విశ్వప్రభ ఈ వాక్యమే ప్రభా ఈన వాళ్ళ వాక్యం ధర విశ్వాసం ఇంకా పరిశుద్ధపడుతుంది అలా ఇద్దరు జీవితంలో ఎంతో గొప్ప కార్యం మీ కార్యం చేస్తే దేవుడు తండి అలా నాది వచ్చినప్పుడు తోసేనున్నారు విశ్వప్రభ గొప్ప జనం కనికరించి ఆదరించి వాళ్ళకి ప్రభ సరస్వతం నడిపించి విశ్వాసగా మీరు మార్చని అలా అనాదేవాలకు ప్రభా రక్షణ కలిగించండి ఎంతో వైరస్ బ్రహ్మ వాళ్ళ తాకని ముట్టండి వాళ్ళబీ ప్రభా స్వచ్చపరిచి ఆత్మ తెలివండి ఆ గుడి విడిపించి వాళ్ళబీ రావాలా స్వార్త పోవాలా వాళ్ళబీ రక్షణ పొందాలా మీరే కార్యం చేయండి నా దేవాన్ని రాక బావుకు సమయం పొంది చెబియం బ్రహ్మ ముట్టని తాకండి అందులో బలపరితి స్థిరపరితి సెలవులు వాడుకోండి నా దేవానికి అందరి చుట్టూ మేలు మీరు దయచేయండి కష్టం నష్టం తొలగించని జయించడానికి ఇంకా ప్రభా ప్రాథమశక్తించని సేవ చేస్తాను ముందు అడిగేస్తాను సాయించనీ ప్రభా అన్న ముట్టని తాకని బలపరిచిలపరిచి అన్న గూడెలా అసలు తెలియపేర్చని అగ్నికరించని అక్క మీ సేవలు వాడబల పరిశుద్ధ ఆత్మాభిషేకం బలంతో జ్ఞానం తెంపి అక్క బలంగా వాడుకొని ఇద్దరు పిల్లలు దీవించి ఆశీర్వదించి మీ చేతిలో బలమైన సాధన మీ సేవకులు తయారు చేయని వాళ్ళ సదులో వదులు మీతో ఉండని వాళ్ళ ప్రవాహాలి అనాద నీ ఆలోచనలు వినిపి మీకోసం సేవకులు తయారు చేయని అలాడిగా చక్రవర్తి బ్రహ్మని పలు జ్ఞానం తెలియచని ఆ బ్రదర్ని ప్రాణం నిరవేర్చని గొప్ప కారించని ప్రసిద్ధాత్మను తన విషయించని తన భార్య మట్టి పలు జ్ఞానం తెలియచని అలాగే అన్నది సంతానం కలిగేసి వాళ్ళ కుటుంబంతో సేవను వాడబడాల దేవాన్ని కారించని ఈ శ్రమంలో మేము కద్దకుండా అంచు ప్రభావ విశ్వాసం ఎదుగుతాను సహాయం చేయండి మీరే మాకు సాయం చేయం నేస్తున్న ప్రసమీన్ బ్రదర్ పరిషుధుడా మహోన్నతుడ ఏసయానికి వందనాలు తండ్రి జీవం కలిగిన దేవానికి స్థుతులు స్తోత్రంలో తండ్రి ప్రభా ఈ గడిచిన కాలం నీ కృపలో కాచి కాపాడిన దివారాత్రములు తండ్రి ప్రభా నీ కంటిపాప వల్లే కాచి కాపాడి యొక్క దినంకు నీకు నూతన కృప ఇచ్చిన ప్రభా అనేకులు ప్రభ తండ్రి ప్రియులు ఈ దినాన్ని చూడలేకపోయినారు ప్రభా కానీ మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నారు ఈ మధ్యాహ్న సమయం ఉంద నీతో గడిపే భాగ్యము నీ స్వరం ధన్యత భాగ్యులుగా యోగ్యులుగాను మమ్మల్ని ధనవంతులు ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణప్రియ నీకు వేలాది పద్నాలుగు కోట్ల అధికృతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఎస్ఐ నీకే యుగేగములు కలుగునుగాక హలెలియ తండ్రి ప్రభా యొక్క ఇద్దరు స్త్రీల ప్రభా ఒక స్త్రీ అన్న ఇంకో స్త్రీ గణేమిరాలు ప్రభానయన వాళ్ళిద్దరు ప్రభానైనా గర్భఫలం లేని స్త్రీల ప్రభాయన నీ పట్ల నమ్మక ఉంచి విశ్వాసం ఉంచి ప్రభానైనా తండ్రి వాళ్ళు ప్రభానైనా తండ్రి గర్భఫలం పొందినారు ప్రభాయన మరీ ముఖ్యంగా ప్రభా యొక్క సిమేరాలు ప్రభా యొక్క స్త్రీ ప్రభ తన తన బిడ్డను కోల్పోయినప్పటికీ కూడా ప్రభా నాయన నీ ప్రవక్త అడిగితే ప్రభాన్ ఆయన తండ్రి తను సుఖముగా ఉన్నానని చెప్పింది ప్రభా ఎంత దుఃఖం ఉంది ఉంది అటు పక్క కోల్పోయినప్పటికీ కూడా నేను సంతోషంగా ఉన్నానని ఎంత ధైర్యంగా చెప్పగలిగింది ప్రభా కానీ ఈ దినం క్రైస్తవుల్లో ఆ విశ్వాసమే లేదు ప్రభా నాయన ఎంత మేలులు చేసినా ఎన్ని దీవెనలిచ్చినా ఇంకా ప్రభాన్ ఆయన తండ్రి అసంతృప్తి నా తండ్రి సంతోషం లేని వాళ్ళలాగా ఉన్నారు ప్రభా ఎక్కడా ప్రభా ఈ స్త్రీ లాగా ప్రభా శ్రమంలో కష్టాల్లో కూడా ప్రభా నాయన నాయనా తండ్రి నేను సుఖంగా ఉన్నానని చెప్పే నాయనా తండ్రి ఒక్క విశ్వాసి లేడు విశ్వాసరాలు లేరు ప్రభా ఈ లోకంలో అలాంటి కాలంలో అలాంటి గడియలున్న కాలంలో మేము ఉంటుండగా ఈ స్త్రీ ఎట్లా అయితే ఆ శ్రమంలో కూడా సుఖంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నానని ప్రభా ఎలీషా అడిగితే ధైర్యంగా చెప్పింది మేము కూడా అట్టి విశ్వాసం మీరు మాకు దయచేయండి ప్రభా నాయనా మేము కూడా ఎన్ని కష్టాలున్నా శ్రమలున్నా మేము ఎప్పుడు మేము సుఖంగానే ఉండాలా ప్రభ ఎందుకంటే నీ అందు ఎప్పుడు ఆనందించే వారిలాగా మేము ఉండాలా కాబట్టి ప్రభ అలాంటి విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎలిషలాగా ప్రభా నాయన మీరు కూడా మమ్మల్ని నాయన మీ సేవకులుగా అంతగా మమ్మల్ని కూడా నాయన మీరు మాకు అధికారం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ వాక్యాన్ని ప్రకటించిన మనోజ్ బ్రదర్ నా హృదయపూర్వక వందనాలు ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా మనోజ్ బ్రదర్ బయలుపరచండి ఆ తెలుగు ఇంగ్లీష్ హిందీ మంచిగా నేర్చుకునే జ్ఞానం మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే ప్రభా తండ్రి ఇంకా విశేషమైన సేవ జరిగించాలా ప్రభా మనోజ్ బ్రదర్ ద్వారా సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి రాకపోకల్లో తోడుండండి ఏదైతే ప్రభా యొక్క ఆర్టీసీలో ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ నుంచి ఆ సమస్య నుంచి మీరే విడుదల ఇచ్చి మీరే న్యాయం తీర్చండి ప్రభ బ్రదర్ కుటుంబంలో మీరే శాంతి సమాధానం దయచేయండి బ్రదర్ వాళ్ళ అన్నదమ్ములందరూ రక్షణ మార్గంలోకి రావాలా మరీ ముఖ్యంగా ప్రభా వాళ్ళంతా నాయన నీ నామంలో బాప్తిసం పొంది ప్రభా నిన్ను వెంబడించే వాళ్ళగా అవ్వాలా కాబట్టి మనోజ్ బ్రదర్ కి ప్రభ నాయన మీరేనాయన తండ్రి మీ జ్ఞానము ప్రభ మీ తెలివితేటలు ప్రతిదీ మీ యొక్క మరుగైన ఆత్మీయ సత్యాలు మనోజ్ బ్రదర్కి బయలుపరిచే ఆయన అనేకుని కూడా సిద్ధపాటు చేసేలాగిన మీరు గొప్ప కార్యం మనోజ్ బ్రదర్ జీవితంలో చేయండి ఈ ఆరాధనల పాల్పొందిన ప్రతి బ్రదర్ సిస్టర్ కి నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను ప్రభా నాయన ముఖ్యంగా ప్రభా యొక్క వైరస్ బాధితులు వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కృప చూపించి ఆ కలవరి శిలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థత దయచేయమని నజరీడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ ప్రేమ గల దేవ జీవం గల మీకు వందనాల స్థుతుల స్తోత్ర ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన దేవ మీ పాదాలకు వందనాలు తండ్రి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభా అయినా గడిచిన కాలం అంతా మమ్మల్ని సమయం ప్రభా ఆయన మీ యొక్క కృపను మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది వందనాలు ప్రభావ తండ్రి మీ స్వరం వినుటకునైనా మాకు ఇచ్చిన ధనతను మీకు మీకు వేలాది వందనాల ప్రభావ అవును తండ్రి ప్రభావర్వి గర్విష్ఠుల గర్వన్ని అనిచే దేవుడు ప్రభా నా తండ్రి ఆయన నియంద ఎందు విశ్వాసం వచ్చిన నా ప్రభా నువ్వు గొప్పగా నా తండ్రిని ఆయన ఆశీర్వదించే దేవుడు ప్రభా అని ఆయన మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడినారు ప్రభా నాయన శ్రమలు వస్తాయి నా తండ్రి కానీ ఆ శ్రమల నుంచే ప్రభా గొప్ప బహుమానం కూడా వస్తుందని చెప్పి నాయన మేము నేర్చుకున్నాం ప్రభా మీరే మాకు సహాయం తెచ్చాను ప్రభా నా తండ్రి నాయన శ్రమలు ఇంకా రాబో దినాలు బహుభయంకరమైన శ్రమ దినాలు ప్రభావ అయినా ఎటువంటి శ్రమలైనా ప్రభా నా తండ్రి మీ యొక్క ముద్రలో మీరు కాపాడుకుంటారు ప్రభావ కాబట్టి నా తండ్రి నాయన నేను ఎన్ని శ్రమలైనా పడి నా తండ్రి మధుళ్లకు మేము నా ప్రాభ నేను మీ చింతకు మేము రావాలో ప్రాభ నా తండ్రి మీరు ఇచ్చే మేము పొందుకోవాలా మీరు ఇచ్చే బహుమానాలు మేము పొందుకోవాలా ప్రాభ నన్ను ఎక్కడ ప్రభా మాలో ఎటువంటి నైనా నిర్లక్ష్యంగానే ప్రభా మీ వాక్యానికి అవిధేయమైనది ఏది కూడా మాలో ఉండడానికి వీల్లేదు ప్రాభ మాలో గర్వం ఉండడానికి వీల్లేదు ప్రాభ నాయన అవిశ్వాసం ఉండడానికి వీల్లేదు ప్రభావ ఆయన తండ్రి మీరే నాయన మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా ఆయన ప్రతిక్షణం ప్రభ మేము సరిచూసుకుంటూ ఉండాలా ఎవరు మోసపుచ్చకుండా మేము జాగ్రత్తగా ఉండాలా ప్రాభ నా తండ్రి అయినా మా యొక్క మా యొక్క ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు మేము పరీక్షించుకుంటూ ముందుకు సాగాల ప్రాభ నా తండ్రి అయినా తండ్రి విశ్వాసంలో మరింత బలపడాలయనా ఇంకాను ప్రాభైనా మీ పన మూట గొప్ప గొప్ప సూచక్రియలునైనా గొప్ప సేవ ఏం జరిగించాలా ప్రభావ మీరే సహాయం దాచింది ప్రభావ మా మార్గం అంతట్లో మీరెత్తండి తండ్రి అయినా మీరే నడిపించే దేవుడో కాపాడే దేవుడో నీవే మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రాభా మీరే మమ్మల్ని అరీ ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి అదే రీతిగా నా తండ్రి నైనా ఎంతో మంది వ్యాక్సిన్ ఎంతో మంది నాయన వైరస్ బరణ పడుతున్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారందరినీ మీరు స్వస్థపరచండి ప్రభావ తండ్రి మరణ పడకల నుంచి లేవనెత్తండి ప్రభావ మీరేనైనా వారికి ఒక అవకాశం తెచ్చేయండి ప్రభావ నేను వారంతా మార్మోన్స్ పొందాలా నా తండ్రి నేను వారికి ఎందుకు అవకాశం మీరు ఇస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకొని నైనా ముందుకు సాగాల ప్రభావ పాపకు జీవితం నుంచి విడుదల పొందాలా ప్రభావ అయినా మీరు ఇచ్చు గొప్ప బహుమానం పొందుకోవాలి మీరే సహాయం దయచేయండి ప్రభావ వ్యాక్సిన్లు ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి నేను వారి చేతిలో నాయన ఏమీ లేదు ప్రభా నేను వ్యాక్సిన్ లో ఏమీ వాళ్ళని కాపాడలేవు ప్రాభ మీ యొక్క ముద్రలు ఉంటేనే వాళ్ళు కాపాడబడతారు ప్రభావ కాబట్టి నాయన తండ్రి ప్రతి ఒక్కరినైనా ఆ ముద్రలోకి వచ్చి నాయన కాపాడబడుట వారికి ఆ జ్ఞానం దయచేయండి ప్రాభ ప్రతి ఒక్కరికి నేను జ్ఞానం కలిగి జీవించమన్నారు ప్రాభ నా తండ్రి ఈ లోకంలో ఏం లేదు నాయన మీరే కాపాడగలిగిన దేవుడు వంతులు జ్ఞానం వాళ్ళు కలగాల ప్రభా మీరు ఎవరికి అజ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఎవరైతే ఏ సమస్యలు ముండా వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని ఆయన ఆ సమస్యల నుంచి విడిపించండి తండ్రి ఆయన ఎవరైతే నిరాశ్రయుల్లో నా తండ్రి ఇన్ని కొరకైనా ఆయన ఎదురు చూస్తున్నారో ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేయండి ప్రభావ నేను వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ మంచి వారికి కావాల్సిన ప్రతి అవన్నీ ఆహారం దయచేసి ప్రతి మీరు తీర్చండి ప్రభావ పేర్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి గ్రూప్ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీరేనాయన వారిని ఆశీర్వదించండి బలపరచండి ప్రభావ మీ యొక్క దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని ఆయన మీ మార్గంలో సాగాల ప్రాభ వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనారోగ్యాలు ఉన్న ప్రభావ మీరేసుక్రీస్తునాములు సంపూర్ణమైన సంపూర్ణంగా వాటిల్లవాటి అన్నింటిని తొలగించి ప్రభావ మీ యొక్క జ్ఞానంతో ప్రభావ ప్రతి చోట శాంతి సమాధానం దయచేయండి ప్రభావ తండ్రి ఏ దుష్టుడు ప్రభావిని మూటకుండా మీరే కాపాడండి ప్రభావ తండ్రి ఏ తిగుళ్లు కానీ కీడు కానీ వాళ్ళు మీరే నాయన వారి కుటుంబాలని మీరు అక్కడికి సిద్ధపరచుకోండి వారి అనేకుల్ని సిద్ధపచ్చే కృపను వారికి దయచేయండి ప్రభా తండ్రి మీ స్వరం వినిపించిన మనోజతిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా నోజ్ బద్రని ప్రాభ మీరే నాయన ముట్టండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రాభ నా తండ్రి నాయన ఇంకా ప్రభావంత బలంగా ఎదగాల ప్రభా గొప్ప సేవ చేయాల ప్రాభ రైన్ కంటీన్ ప్రార్థిస్తున్న ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి డ్యూటీలో మీరే తోడైండి ప్రభావ నా తండ్రి నాయన ఏ తెగుళ్ళు నైనా దరిచేరకుండా కాపాడండి ప్రభావ వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభావ మీ వాక్యాని సరే జీవించి గొప్ప నా తండ్రి గొప్ప సేవ జరిగించాలా ప్రభావ నైనా మీ ప్రేమ అనేకులకి పంచాలా ప్రభావ మీరేనైనా వారి పట్ల కనికార్యం జరిపించినైనా వారిని మీరు అక్కడికే సిద్ధపరచుకుని అనేకులు సిద్ధపచ్చే కృపను భాగ్యం దయచేయమని నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరం మీ మీరు ఇచ్చిన గొప్ప ధనతను బట్టి వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ నా జరుడనేసుక్రీస్తు పరిశుద్ధ నమ్మం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ ప్రేమ గల మా పరిలో కప్తాన్ని పరిశుద్ధుడైందేవా ఏ సేనాయన రక్షక మేమందరము మా ధ్యాన సమయం ముందు ప్రేయర్ చేసుకోవడానికి కూడుకునడానికి అనుగ్రహించిన మంచి భాగ్యాన్ని బట్టి వందనాలు వేసాయి నాయన రక్షక ఈ గ్రూప్ సభ్యులను అందరినీ కాపాడండి మా ప్రార్థనా మనవులను అన్నింటినీ మీరు వందనములు స్తోత్రములు వేసే ప్రభునాయణ రక్షక ఎందరెందరైతే కష్టాలలో నష్టాలలో ఇరుగులలు ఇబ్బందులలో బాధపడుతున్నారు వారిని మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదించండి సయ ప్రభునాయ రక్షక అనాథల కోసం పేదల కోసం మీరాశ్రయాల ఈ గ్రూప్ సభ్యుల నందరినీ దీవించండి సయా ప్రభునాయ రక్షక మమ్మల్ని మేము మార్చుకొని మీరు ఎండవరా ఆకడ కోసం సిద్ధమై ఉండేలాగ్న అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్న పంలు క్రీస్ పెట్ట పాపన తున్యంగా వేడుకుంటున్నాం దేవా ఓమే స్తోతం ప్రభా పరిశుధర గొప్ప దేవ ఈసిమగల దేవ ఆత్మస్వరూపి సత్య స్వరూపి మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా దేవ మీ నామం ఎత్తుకొని ప్రభావ వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభ ప్రతి ఒక్కరి హృదయంలో మీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దేయండి ప్రభా దేవ పరిశుధురా గొప్ప ఆది సంబుధుడ ఆత్మస్వరూపి సత్య స్వరూపి జీవం గల దేవ మీకు వందనాలు ప్రభా ఆకాశాన్ని భూమిని సృహించిన మహా గొప్ప దేవుడు సుప్రభా మీకు వందనాలు ఇసు ప్రభా యుగ యుగములకు మీ నామంకే మహిమ కలుగును గాక హియ సర్వాధికారి సర్వశక్తి మంతుడా జీవం గల దేవ మీకు వందనాలు ప్రభా ఎవరైతే ప్రభా ఎవైరస్ బారిన పడినారో దేవ వాళ్ళందరికీ ముఖ్యంగా విడుదల మీరు కలగజేయండి ప్రభా విడుదల పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఏసుక్రీస్తు నామంలో రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా హలే లుయ్యా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా వాళ్ళు మోకరించాలా ప్రభా ప్రచ్చ పడాలా పాప జీవితం విడిచిపెట్టేసేయాలా మీ యొక్క పశుదత్త జీవితంలోకి వచ్చేలాగిన ప్రభావ వాళ్ళని ప్రేరేపించండి ప్రభావ మీరు అక్కడ తి త్వరలో ఉంది ప్రభా మేం సిద్ధపడి ఉండాలా అనేకులని ప్రభా సిద్ధపరచాలా మీ యొక్క పశుధాత్మ శక్తి బలం మాకు దయచేయండి మీ యొక్క అభిషేకాన్ని దయచేయండి ఆత్మ వరలని ఫలాలను మీరు దయచేయండి ప్రభా మీకు ఎంతో లెక్కలేనని వందనలు ప్రభా రాబోయే ఉగ్రతలు శోధన శ్రమల నుంచి ప్రభా ఎలా తప్పించుకోవాలో మీ యొక్క జ్ఞానం చేత నడిపించండి ఇతరులకి ప్రభా మేము ఎలా చెప్పాలో మీరు మీ యొక్క జ్ఞానం చేత నడిపించండి ప్రభా దయగల తండ్రి కృపగల రాజా మహిమున్నత దేవ వేణుకాడుకు వేయడానికి వీలదు ప్రభా బ్రతుకుట క్రీస్తే చావైన మేలు తీర్మానం చేసుకొని మేము ముందుకే వెళ్ళాలా ప్రభా కుడికి కానీ ఎడమ కానీ ప్రభా త్రొట్టు లేకుండా మీ యొక్క పశుధాత్మ శక్తి బలం చేత ప్రభా నింపుకొని మేము ముందుకే సాగిపోవాలా ప్రభా దానికి మీ శక్తి బలం మాకు కావాలా ప్రభా మీ ఆత్మ నడిపింపు చేత నడిపించండి ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఎన్ని శ్రమలున్నా ఎన్ని శోధనలున్నా ప్రభా మీ నామాన్ని స్మరించండికి వచ్చిన బ్రదర్ సిస్టర్ ఘనపరచడికి వచ్చిన బ్రదర్ సిస్టర్ ప్రభా మీ కృపలో ప్ర కనికరంలో కాపుదల భద్రత మీరు దయచేయండి ప్రభా అభిషేకించి బలంగా వాడుకోండి ప్రభావెంతో వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవా సర్వశక్తి మంతుడా నీకు వందాలేసయ్య అబ్రహాంకో గొప్ప దేవ కృప మేడా తండ్రి నీకే వందాలేసయ్య ఈ ఘర్షణ కాలం అంతా ఈ దినవంతా మీ సాయం నడిపించి మీ కృపలో భద్రపరుచుకున్నారైనా మమ్మల్ని సజీవలకు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడు ఇక దినానికి ప్రభావం మీకు నూతమైన కృప నూతనమైన ధన్యత మీరు మాకు అనుగ్రించింది కానీ నీకు వర్ణాలి సయ్యా నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు శ్రోతలు సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్థ మహేశ్వరం యొక్క యుగంలో నీకే కలుగుని కాకాలలు ఈ యొక్క మధ్య కాల సమయంలో ప్రభ మీ సంధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చేందుకు నీకు అందాలి సయ మీరు మాతో మాట్లాడిన ప్రభావ ప్రతి శ్రమల కాలంలో ప్రభావ విశ్వాసాన్ని మేము ఏ రీతిగా ముందుకు తీసుకొని ఎంత శ్రమం వచ్చినా అంత భయంకర దుఃఖంలోనే కానీ ప్రభా శునే మీరారు ప్రభావ అంత బాగానే ఉందని సంతోషంగానే వెళ్ళింది ప్రభా నా తండ్రి నా దేవానికి వందాలి సయ్య అలాంటి విశ్వాసం ప్రభ కలిగి మేము ముందుకు పోవాలి ఎందుకంటే ఈ చివరి కాలంలో ప్రభ అనేకులు ప్రేమ చల్లారిపోతుంది విశ్వాసం పోతుంది ప్రభ మనుషులకునైనా కానీ అలాంటి టైంలో ప్రభావ ఉంటుండగా ప్రభా నా తండ్రి ఏ శ్రమ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ప్రభా పత్తి దాంట్లో నుంచి ప్రభా మేము విజయం పొందాలా ప్రభా ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు ప్రభా ఆయన మీరు అన్నారు ప్రభా ఆయనను ఈ లోకాన్ని జయించిన అన్నారు ప్రతి జయించి ముందుకు పోవాలా ఆ రీతిగానే ప్రభా ప్రతి శ్రమలో ప్రభ మేము ఆనందించాలా ప్రభా మీలో మేము ఆనందించాలా మీలోనే మాకు సమాధానం సర్వ సంపూర్ణత మీలోనే ఉంది ప్రభా ఈ లోకంలో ఎక్కడ లేదు ప్రభా సమస్తం మీలో ఉంది కాబట్టి మీలో ఉండి ప్రభా మేము ఆనందించాలా సంతోషించాలా ప్రభ నా తండ్రి నా దేవానికి వందాలిసయ్య గొప్ప దేవాన్ని తండ్రి గర్వఫలం మీరు ఇచ్చే బహుమానం నా తండ్రి ఇస్తూ ప్రభా గర్భఫలం లేకుంటుండగా ప్రభావ ఈ వాక్యం హృదయంలో ప్రభావ ఫలింప జన్మని గొప్ప దేవాన్ని తనని అన్న ఏ రీతిగా ప్రార్థించేందో ప్రభావ రీతిగా ప్రభావ తన హృదయాన్ని ప్రభావ ప్రతి ఒక్కరు వారి హృదయాలు మీకు సంధిలో కొమ్మరించుకొని ఓ ప్రభావ పశ్చాత్తామతోని ప్రభా దైవ చిత్తాంతరమైన దుఃఖంతో ప్రార్థించినప్పుడు ప్రభా ఆమెకు కుమార్ మీరు అనుగ్రహించారని ఆయన గొప్పదేవ ఈ సత్యం ప్రభా నతాన్ని అనేకులు సహాయపడమని ప్రాదిష్టమైన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచండి నా తండ్రి యేసు ప్రభావ వాక్యం ధర్మాతో మాట్లాడిన ప్రభావ ఆయన ఎలిష ప్రభావ ఏ రీతిగా ప్రభావ సెలవిచ్చిన ప్రకారంగా జరిగింది ప్రభావ ఆ శూన్యమ్రాలు విశ్వాసాన్ని పరీక్షించటకే ప్రభా కుమారుడు చనిపోయింది ప్రభా కానీ ఆమె విశ్వాసం ప్రభా పరిపూర్ణం కావాలనే ప్రభా విదేశం మళ్ళా పోయి ప్రార్థించి ఆమె బ్రతికించినట్టు ప్రభా ఆ రీతిగానే ప్రభా ఒక దశలో ప్రభా మనుషుల విశ్వాసము ప్రభా ఆధారపడే విశ్వాసం కాకుండా ఉంటది ప్రభావ కానీ అది సంపూర్ణమైన విశ్వాసం కావాలంటే ప్రభా అది ఓ ప్రభా ఆ రీతిగానే యోగ విశ్వాసం కూడా పరీక్షింపబడింది అది పరిపూర్ణమైన ప్రభావ ఆ రీతిగానే ప్రభావ ఈ శ్రమల కాలంలో ప్రభా మా విశ్వాసం కూడా పరీక్షింపబడుతుంది ప్రతి దశలో కానీ మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా ప్రతి శ్రమ మేము ఎవరిని కూడా ప్రభావ నా తన్న ఇసు ప్రభావ ఈ శ్రమంలో ప్రభావ మేము విడిచిపెట్టుకుండా ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ మీ చంతుమిని నడిపించాలా ప్రభావ ఈ శ్రమల వల్ల ఎవరు కూడా కదిలింపబడకుండా మేము ఏ స్థితిలో మేము పిలవబడి ఆ పిలుపుకు తగినట్లు ప్రభ చివరి వరకు మీ కొరకు జీవించాలా మరి విశేషంగా మీకు నీతి సత్యాన్ని ప్రభ మీ అనేకలు ధైర్యంగా ప్రకటించాలా ప్రభావ ఎందుకంటే మేము ఉంటుంది బహుశ్రమల కాలంలో అయినా ఎంతోమంది శ్రమలో కొట్టుకోబోతున్నారు గొప్ప జనం శ్రమల పలు కాబోతుంది ఈ లోకం మీదకి రాబోయే ఉడిపోతామో ఎవరు కూడా ప్రభ గ్రహిస్తలేరు కానీ ప్రభావ మీరు మాకు అవి అనుగ్రహించినారు మీరు మాకు అవి చూపిస్తున్నారు ఈ లోకమంతా ప్రావ నా తండ్రి ఇస్త ప్రావా నా తండ్రి అది ఆకాశం ఎర్రగొంది వర్షం పడతాయని చూస్తున్నాను కానీ ప్రభావ శరీరమైన సూచనలు చూస్తాను కానీ ప్రభావ ఆత్మీయమైన సూచనలు గ్రహిస్తలేరు కాబట్టి మీరు మాకు అటు గ్రహింపజేస్తున్నారు కాబట్టి అవన్నీ మేము అనేకలు ప్రకటించి మీ చెంతవరకు అలాంటి సేవలు నడిపించండి మనోజ్ బెర్గం ముట్టని ప్రావ మీరు బలపచ్చండి ప్రదర్ ద్వారా ఇంకా అనేక మంది విషయాలు తన ఆత్మీయ జీవితాన్ని ప్రభావం ఇంకా సంపూర్ణంగా మీరు మార్చండి నూతనమైన అభిషేకం పర్లోకొపు జ్ఞానం చేత నింపండి ప్రభావ ప్రవచనవరం దిన వివేచనవరం కృపవల చేత నింపండి అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించేలాగానే సాయపడండి బలపరచండి స్థిరపరచండి తెలిగింది నేర్చుకోవాలా ప్రభావ అన్ని భాషలు నేర్చుకోవాలా ప్రభావ మీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ప్రభావ ఇది శరీరం సంబంధించింది కాదు ప్రభా ఆత్మకు సంబంధించింది ప్రభా సదురాని పేతుడు ప్రభావ ఏది ప్రవచనం జ్ఞాపకం చేసిన సృష్టిలో మొట్టమొదటిసారి ప్రభావ నా తన్ని చదువు సంబంధించింది కాను అయి ప్రభా సదుకుల ఆ చదువు కాదు ప్రవ పత్తిది ప్రవ ఆత్మ సంబంధించింది ప్రవ ఆత్మలే సంపూర్ణతలు నడిపిస్తుంది కాబట్టి ఆ రీతిగా బ్రదర్ మీరు నడిపించి బలపరచండి తన హృదయాంచం మీరు తీర్చండి చేసేది మీరు తాకండి మీరు బలపరచండి నూతన అభిషేకం నూతన జ్ఞానం తెచ్చండి మీ పర్లోకి జ్ఞానంలో ఇంకా సంపూర్ణంగా అభివృద్ధి పొందాలనే స్థాయిపండి గొప్పదివ ఐకమంది విచారాలు కొట్టివెండి ప్రవా రూట్లు మీ తోడు అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ కొట్టివేండి ప్రభావ అటు అన్నింటి సంపూర్ణ విడుదల దయచేసి మీ కొరకు జీవించే బిడగా తయారు చేయండి సజీవ యాగంగా సంపూర్ణ మీకు సమర్పించుకొని మీరు సేవ చేయాలి ఆ రీతికి సిస్త వేదన నడిపించి బలపరచండి గ్రూప్లో ప్రతి వేదలు శిస్తారు మీరు ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించండి మీరు అక్కడ తొలికింది ప్రభ సిద్ధపడాలా అనీకులను సిద్ధపరచాలా అలాంటి సేవలు నడిపించవల ప్రాదిష్టమైన చంద్రశేఖరని ముట్టండి ప్రావ అన్నకు మంచి ఆరోగ్య దయచేయండి మీ సముచితమైన జ్ఞానం చేత నింపండి ఇంకా అభిషేకం ఇంకా బలంగా వాడుకొని నీకు అనేక మంది విషయాలు బయలుపరచండి అన్న కుటుంబం చుట్టూ మీకు కంచి వెళ్ళిన ప్రభావ ఇద్దరు బిడ్డలు భవిష్యత్తు మీరు దీవించండి ఉన్నత స్థితిలో మీరు లేవనెత్తండి గొప్ప సాక్షన్లు పెట్టుకుని ఆ సిస్టర్ కూడా మంచి ఆరిగిన ఇచ్చేయండి పరలోక జ్ఞానం అని గ్రహించి మంచి ఆరిగిన ఇచ్చే మీ సేవలో అన్న బంధువులు అందరూ అక్షణ వారు రావాలా రావాల మీరే సాయపడని ప్రభా నండి నీకు వందాన్ని సహ్యా మీరు అక్కడ తొరిగింది ప్రభావ బహుశ్రమల కాలంలో వింటున్నాం ప్రభావ మీరు అక్కడ బహు తొరుగుంది ప్రభావ మీ సిద్ధపడాలి ఈకులు మీ సిద్ధపరచాలా ఓ ప్రభావ మేము అనేక జీవితాల్లో ప్రభు మేము ప్రసవించాలా ఆ ప్రసవ వేదన మాకు కలిగించే ప్రభానికి వందాలిసయ్యా మేము ప్రభా ప్రభా పిల్లల కనేలాగా ఉండాలా గుడ్రాల ఉండడానికి వీలేదు ప్రభావ అనేక జీవితాల్లో ప్రభావ మిమ్మల్ని మేము ప్రసవించాలా అనేక జీవితాల్లో ప్రభావ మీ వాక్యాన్ని బోధించడమే మిమ్మల్ని ప్రసవించడం ప్రభావ సువార్త అనేకల చెట్లు చెప్పాలా ప్రభావ మీ పేరే తెలియని ప్రజలు లోకంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నారు ప్రభావాళ్ళందరినీ ప్రభావ మీ సత్యంలో మేము నడిపించాలా వాళ్ళందరినీ మేము మీ చెంత నడిపించాలా అలాంటి భారాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కానీ వందాన్ని చెల్లించడం అదే రీతికి మేము ముందుకు పోవాలా అయినా ఆ రీతికి పోతుంటే ఎన్నో శ్రమలు వస్తాయి ఇటు అన్నిటిని షేదించుకోవాలా జయించే ముందు సాగిపోవాలా అలాంటి బిడలు మమ్మల్ని అందరూ తయారు చేసి సిద్ధపరచుకోమని తల యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి మన ప్రభు ఏసు యొక్క కృప కనికరము సమాధానము సహవాసము పరిశుధాత్మ నడిపింపు మనకి మన కుటుంబాలకి సదాకాల అందరికీ సదాకాలం తోడైండును గాక ఆ మేన్ అమీన్ అమీన్ అమీన్మీన్